రక్షణ శూన్యం ఉండదు ఒకటి ఎందుకు కూడా నిర్ధారించేటువంటి ప్రమాణం ఏది లేదు ఇప్పుడు ఎలాగంటే మనం చూస్తూ మన చేత ఏది చూడబడుతుందో అది యథార్థంగా జగన్ బాధితుంది అక్కడ ఎదురకుండా ఉన్నటువంటి యథార్థమైన వస్తువు మన చేత చూడబడేది కాదు మనం తెలిసింది ఏమిటంటే మీరు ఏదైనా చూస్తున్నారంటే ఆ విధిత అనే మొత్తం ప్రాసెస్ ఇట్ ఇస్ ఆల్ సంథింగ్ బీయింగ్ కుప్ అప్ ఇన్ యూ బై యూ అంటే జగత్తుతో జగత్ నేను అనుకునేది అక్కడ ఏంటి సినిమా ఉందండి సినిమా అనుకో డైరెక్టర్స్ చూస్తున్నారు అందుకో గ్రామం ఉన్నది అక్కడికి బస్సు వచ్చింది ఆగింది అదిగో నాయకుడు దిగారు అయితే కోడ పెట్టిన లంచు పెట్టిన సంచుకుంటున్నాయి వస్తున్నాయి ఈ లోపల అదిగో నాయకుడు వస్తుంది ఇదంతా ఎంత వీళ్ళు తీసేస్తున్నారు ఇదంతా అక్కడ ఉన్నదా లేదు మరి ఏంటి దాంట్లో ఇదంతా ఏమిటండి అంటే కళ్ళు తెరిచి అలా కళాపించి చూసుకో నీలో మీరే ఇదంతా కుక్ చేసేస్తున్నారు పెద్ద కుకింగ్ కోసం రూపంలో మీలో మీద అంటే ఏదో కాంతి క్రమ కాలంలో ఉంటున్నాయి అక్కడికి వాళ్ళు మేము ఆర్టికల్ సెన్సేషన్ అయిపోయి మనస్ ఆ సెన్సేషన్ మేము అది వ్యాఖ్యలను ఇంటర్ప్రిడ్ చేసేసుకోండి మీలో మీరే అంత క్రిప్ చేసేసుకోండి అక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ యాక్టివిటీ కృషి వాడి యొక్క తమలో తాను చేసుకుంటున్నటువంటి ఒక అంతశ్చర్య తప్ప ఇది అక్కడ మైండ్లు ఇంద్రియములు కలిసి చేసుకున్నటువంటి ఒక నెసనలిజం తప్ప అక్కడికి నేనే ఏమీ లేదు ఎందుకంటే ఏకాగించిన ఈ మనస్సు యొక్క స్పందన ఆగిపోయేది అనుకోండి మీ సినిమా చూస్తున్నా అవి తెలిసే ఉన్నాయి మీ మనసు ఎక్కడికపోయింది అప్పుడు నేను సినిమా చూడడం ఆగిపోతుంది సినిమా ఒక హిందీ కూడా లేనట్ అయింది అంటే ఏముంటాయో ఏవో ఉంటుంది ఏముంటుందో ఉంటుంది కానీ మీరు చూసుకున్నది మాత్రం ఇంకో అలా అలా చూస్తూ ఉంటారు మనసు ఎక్కడికో పోతుంది అలా ఉంటుంది మీరు సినిమా పోతాడు సినిమాను చూస్తూ ఉంటాడు మనసు ఎక్కడికో పోతుంది అంటే అక్కడ సినిమా ఉంది కూడా లేదు అలా ఉంటుంది మీరు చూసుకున్న సినిమా కూడా మైండ్ యొక్క అంతశ్చర్య తప్ప ఇంకొకటి ఏమి అని చెప్పే ఒక ప్రశ్న మీ మనస్సులో వృత్తి యొక్క స్పందన లేకుండా ఆ వృత్తి యొక్క స్పందన అనేది లేకుండా మీరు ఏదైనా ఒక వస్తువుని చూసుట అనేది సంభవమా మీరు ఆలోచిస్తూ మీ థాట్ ప్రాసెస్ లేకుండా మీరు ఎదురకుండా ఉన్న వస్తువులను అనేది సంభవం కాబట్టి థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడే మీరు జగత్తను దర్శించడం అనుకుంటుంది కాబట్టి వాస్తవానికి ఈ జగత్త అనేది ఏమిటంటే ఈ థాట్ యొక్క ప్రాజెక్షన్ తప్ప ఏమీ కాదు ముందుగానే చిన్నపిల్లవాడు చెరువులు ఉంటాయి తల్లు ఉంటాయి ముక్కు ఉంటుంది అన్ని ఏంటో కానీ మనసు యొక్క ప్రాసెస్ ఉండదు థాట్ ప్రాసెస్ ఉండదు చిన్నపిల్లవాడు అంటేనే చిన్నపిల్లవాడు మనం తీసి పెడుతున్న వెళ్ళిపో ఉదాహరణ బోర్డర్లు చూస్తాం చిన్నపిల్లవాడు బోడల్ని పోవరు ఏం పుస్తకలో మనం చూసిన తర్వాత బోర్డర్ మాత్రం పోతుంది మనం పుస్తకాన్ని చూస్తాం చిన్నపిల్లవాడు పుస్తకాన్ని చూడడం అంతేకా పుస్తకం చూడటం చేపలైన తర్వాత ఇంకా లాది పక్కన పెట్టి వీలడం దానికి పుస్తకం చూడాలే పుస్తకాన్ని లాది నోటం పుస్తకాన్ని పుస్తకంగా చూడడం దాని వీటిన తర్వాత ఇంకా వస్తున్నాం ఆ జనపట్టు శబ్దా శబ్దం అంజేమ పుస్తకం ఏది పుస్తకం ఉంటుంది ఎలా శబ్దం అంజీ పుస్తకం చేత పట్టుకుని కూర్చోం ఎక్కడికి వెళ్ళకు అంటే అంటే కృష్ణం చేత పట్టుకుంటే సరిపోతుందంటే కనీసం కృష్ణ జాతపడుతున్నా చే కూర్చుంటే ఒకటి పన్నెండు సార్లు కూర్చుంటే కనీసం పన్నెండు సార్లు అయినా రామారాము రామహా కాదు ఆ శబ్దం మీద వస్తుందని పుస్తకం చేత పడుతుంది సరే అలాగే అని ఆ పుస్తకం చేరబోతుంది చెడు కోసం ముందు పుస్తకం అదే పుస్తకం అది చేరబడుతున్న వాళ్ళ వాళ్ళు కూర్చోవాలి ఇది రోజులు చూసి ఇది ఒక పెద్దవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళగానే ఈ పుస్తకం అక్కడ వాళ్ళు కాలేదు కాబట్టి చిన్నపిల్లవాడు పుస్తకాన్ని చూడదు సో తల్లి ఏం చేస్తుందంటే కాన్స్టెంట్ సజెస్ చేస్తాం ఇవాళ హెక్నోటైజ్ చేస్తూ అన్నా ఇది కూడా కూడా అని అలాగే కాన్స్టెంట్ ప్రాసెస్ ఆఫ్ సజెస్ట్ సజెస్టింగ్ అండ్ హిప్మోటైజేషన్ చేస్తే వీరు కూడా తల్లి దగ్గర నేర్చుకుని క్రమంగా పుష్కరానికి దూరం ప్రారంభిస్తారు తల్లి తల్లి చెప్తారు పత్తికి వాడు మంచివాడు కావడం అప్పుడు చెల్లూ వాళ్ళని దూరం ప్రారంభిస్తారు అలానా వాడు మంచి వాడు కాంట్రాస్టింగ్ చెప్తారు అప్పుడు మంచి దూడంతో ప్రారంభిస్తారు ఈ విధంగా వాడు హిప్మోటైజ్ తీసుకున్నాడు తప్ప ఆ ప్రాసెస్ ఆ విధంగా అది ఆ విధంగా దాన్ని రిచువల్స్ చేస్తారు ఒక రకంగా థాట్ ప్రాసెస్ కండిషన్ చేస్తారు ఆ కండిషన్ కారణంగా మీరు జగత్తుని చూస్తూ ఉంటారు తప్ప కృషి ఏ విధంగా తీసుకున్నాడు ఆ విధంగా చూసుకోవడం వాస్తవంగా ఆ జగత్తు నామకమైన జగత్తు అనేది ఏమీ లేదు అదంతా పరబ్రహ్మ తప్ప వేరే ఏమి కాదు జన్మదే నైవ దర్శిత ఇప్పుడు మీరు ఘటం అన్న మీరు చూస్తున్నారు ఘటాన్ని దర్శిస్తున్నారు ఘట ఎప్పుడు దర్శిస్తారు చిత్తం ఉన్నందు ఆ ఘటాకార స్పందన ఉన్నప్పుడే ఘటాన్ని దర్శిస్తారు కచ్చిత్త ఘటాకార స్పందన ఉండాలి చిత్తంలో అప్పుడే ఉత్ వ్యాప్తే ఉత్తించ అన్యత విషయ జ్ఞాన విశిష్టేన జ్ఞాన చిత్రం చైతన్యం నైతే ఏకమకరస్సు సాధనమితి భావ అంటే రెండు చిత్తమో చైతన్యము రెండో ఉన్నప్పుడు ఒకదాని జ్ఞానం ఉంది రెండవ దారి జ్ఞానము లేకుండగా సంభవమా సంభవము కాదు రెండు ఏకాలం ఉండే ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి సృదయంలో ఘటాకాలూ ఉండాలి ఘట సంస్కారం ఉండాలి అప్పుడే ఘటాన్ని దర్శించగలుగుతాయి ఖచ్చిత ప్రయోగం దృశ్యతే ఇది ఇది నా భా ఇది నా భాగ్యాలు ఇది నా పుణ్యులు సంస్కారము హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి చిత్తంతో మాత్రమే వాడు బయట నా నేను నా బాకని నా భార్య నా పిల్లలు అదే విదర్శిస్తారు ఖచ్చితప ఎందుకంటే అప్పుడప్పుడు కొంత కథంగా ఏమవుతుందంటే ఈ యాక్సి కారు యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ అయితే వీళ్ళు తలకి దొరకదు చాలా చిత్రమైన సినిమా యాక్సిడెంట్ వెళ్ళగా ఉంది తలకే జరుగుతాడు వాడు ఏం ఉంటారు బెడ్ పెట్టారు ఉంటారు ఇక్కడ కలగకుండా రెడ్ పెట్టండి ఆ రెడ్డికి ఇక్కడ ఎవరైతే డాక్టర్ అంటే ఒక డాక్టర్ జాగ్రత్తగా పరిశీలించి అన్ని విధాల బాధ్యున్నాడు శరీరంలో ఏమి కష్టాలు ఉన్నాడు మదరికే దగ్గర ఏమి వీళ్ళన్నీ మర్చిపోయారు అయితే ఏం మర్చిపోతాడు ఒక కథకి ఎంత మరిపో అవసరమో అందే ఉన్నాయి అంటే ఈ ఇల్లు ఈ వాటి ఈ భోజనం ఈ భుజము ఈ డాక్టరు ఈ మమ్మీ ఇదేం ఈ మంత్రం ఈ వరకు ఇదేమో తనకు కలగడా ఈ దృష్టిలో నిద్రపోవచ్చు ఇవన్నీ మనకు కూడా ఎవరికి తెలుస్తూ ఉంటారు ఈమె నా భార్య అది వెళ్తుంది అది ఒక్కటే వెళ్తుంది ఇవ్వాలెక్క ఆవిడ వచ్చేది కూడా ఎప్పుడైనా ఎవరిని హెల్ప్ ఇయ్యాలంటే అంటే అదేంటి మన ఇద్దరం కలిసి అప్పుడు అక్కడ ఆ ఉద్యారాభంలో మనం బాధపడే వాళ్ళు గుర్తులేదు కాదపడుతుంది ఏమిటి పాడాలంటారు అప్పుడు ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఏదో ఘటన జరిగి అదంతా గుర్తు వస్తుంది గుర్తు వస్తే అదో సో ఖచ్చితంగా ఏదో పెట్టింది అండి అయితే ఇంత ఉంటే వాడు దర్శిస్తారు ఖచ్చితంగా లేకుంటే ఖచ్చితం అయితే ఐ హోప్ దాంతి పాయింట్ సో అంత చిత్తూ ఉండే చలనం తప్ప స్పందన తప్ప కుకింగ్ కుదే కు కళ్ళు చెవులు మొదలైనటువంటి ఇళ్ళ యొక్క ఆ స్పందన ఉంటాయి సెన్సేషన్స్ ఆ సెన్సేషన్స్ అన్నింటినీ చిత్రంలో పోసి చిత్రంలో ఉన్నటువంటి సంస్కారాన్ని వాసనని దానికి జోడించి మేళ నుంచి అలా క్లిక్ చేసి ఆ కుకింగ్ నుంచి వచ్చినటువంటి రిజల్టే ఈ జగత్తు నేను ఈ జగత్తులో ఉన్నాను వీళ్ళు మిత్రులు విడు ఇంటర్నల్ కుంగు ని ఘట్యాతి ఘటాకాబ్ దానిని తోసిపుచ్చి ఘటన అనేది ఏమైనా ఉంటుందా ఘట ఘటన అనేది ఏమైనా తెలియబోతుందా ఘట ఆఫ్ కాంపిటీషన్ లేకుండా విథౌట్ ద ఘట ఆఫ్ కాంపినేషన్ తెల్లే ఘటన ఇదే పెద్ద విషమమైన ఘట్ట వేదాంతమో నేను ఇవ్వడం ఎక్కువ ఉంటుంది కదా సార్ జ్ఞానము జ్ఞేయము జ్ఞానము జ్ఞానం ఎక్కడ ఉంటుంది జ్ఞేయం ఎక్కడ ఉంటుంది అనేది అంటారు ఇక్కడ జ్ఞానం ఉందా అక్కడ జ్ఞేయం ఉందని రెండు వేరు వేరు స్థానాల్లో పెట్టారు రెండు వేరువేరు స్థానాల్లో పెడితే ఏమవుతుంది ధ్యేయం దాన్ని జ్ఞేయం స్వతంత్రంగా జ్ఞానం దాని స్వతంత్రంగా ఒక తప్పుడు అభిప్రాయం పడుతుంది మీరు చెప్పండి ఘట జ్ఞానం లేకుండా ఘటం ఇస్తుందా ఘటము అనేది లేకుండా జ్ఞానం ఉంటుందా కాబట్టి ఘటమతిని తిరస్కరించి ఘటము గ్రహింపబడలేదు ప్రత్యాఖ్యాయ అంటే తిరస్కరించి అంటే అజ్ఞాత్మ ఘటకుడు ఇంకనే మహాత్మాధి గారు అంటే ఈ నాట్ ఓన్లీ నో అట్ ఇప్పుడు ఘటజ్ఞా ఘటాన్ని మీరు తీశాననుకోండి ఆ మొత్తం అనుభవాన్ని ఎలా మీ మనస్సు యొక్క స్పందనలో తీర్చేవాడు ఘటనను చూసేవాడు ే ఘటము అనే రెండు ఉంటాయి ఈ రెండింటి యొక్క ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ కన్సిస్టెంట్ గా దీజన్ ఆఫ్ ది పాట్ అది పాట్ నుంచి సేమ్ కలిసే ఎక్స్పీరియన్స్ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా కూడా సాక్షి కేంద్రీయ రూపంగా మీరు ఆ వివేకం రావాలి ఆ తేడా తెలియాలి మీరు ఘటద్రష్టతో చాలా బలంగా ఐడెంటిఫై ఆ సాక్షి కేంద్రీయ మీరు అభిమానించాలి మీరు ఘటద్రష్ట కాదు ఘట ద్రష్ట ఘటన్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది ఘటను ఘట కనెక్ట్ అయి ఈ ఘట ద్రష్ట దృశ్యమైన ఘటము ఈ కనెక్టెడ్నెస్ ఇదంతా ఈ ద్వంద్వమును అంతా సాక్షి కాబట్టి యు ఆర్ నాట్ ది వన్ హూ నోస్ ది పా యు ఆర్ ది వన్ హూ నోస్ దింగ్ దట్ ది పాజ్ నో దోవర్ ఆఫ్ ది పా అండ్ యు ఆర్ ది వన్ హూ నోస్ దట్ నోట్ ఆఫ్ విట్ నోట్స్ పార్టీ కాబట్టి ఘటమతిని ద్రోషిచ్చి ఘటను గ్రహింపబడుతలేదు ఘటనను ద్రోషిచ్చి ఘటమతి కూడా గ్రహింపబడుతలేదు విజతనే ఘటన పోయిందనుకోండి ఘట చిత్తం కూడా ఘటం అనే విషయం ఎప్పుడైతే పోతో ఘట జ్ఞానం కూడా పోతుంది రంగులు రెండు ఏకకాలంలో పోతాయి కానీ ఆత్మ చైతన్యం సాక్షి చైతన్యం మిగిలినది అంచేతనే ఇప్పుడు ఘటము చూడబడలేదు అనే జ్ఞానంలో సాక్షి మిగిలి ఉంటాయి సాక్షి యొక్క ప్రత్యాఖ్యానం ఇంత తిరస్కారము కుదరుతుంది ఘటము తిరస్కరింపబడుతుంది ఘటన పంటనే ఘట చిత్తము కూడా తిరస్కరింపబడుతుంది అవన్నీ వచ్చిపోతూ ఉంటాయి ఈ కూడా కానీ ఈ వచ్చిపోయే అనుభవాలకి సాక్షి మాత్రం స్థిరంగా నిలబడి ఉంటారు అంచేతనే అయాం ది బాడీ నేనే దేహము అనేది అనుభవం అయితే మరణం తోటి ఆ అనుభవం పోతుంది అయామ్ ది బాడీ అనుభవం సాక్షి చేత ఎక్కడికి పోతుంది అది అలానే కాబట్టి మరణము దేహము శుద్ధిగా ఉండకుండా దేహంలో ఒక ప్రాసెస్ ఆ లైఫ్ ప్రాసెస్ నడుచుకొని కొంతకాలం నిలిచింది సడన్ గా ద లైఫ్ ప్రాసెస్ స్టార్ట్స్ అప్పుడు అయాంబీ బాడీ ఐడియా ఆల్సో భోసే బాడీ ఎప్పుడైతే లైఫ్ రహితం అయిపోతుందో అప్పుడు అయాంబీ బాడీ అనేటువంటి చిత్తం కూడా పోతుంది ఎందుకంటే చిత్తం ప్రాణానికి కనెక్ట్ అయి ఉంటుంది ప్రాణబంధం గురించి కాబట్టి నేనే దేహము ఆ అహంకారం కూడా నశించారు కానీ ఈ దేహము దేహం నుండి అభిమానము కలిగిన అహంకారము ఈ రెండింటినీ అతీతంగా ఉంటాము ఈ రెండింటినీ సాక్షిగా ఉండేటువంటి ఆ సాక్షి నైతన్యం మాత్రము నశించదు సకల అనుభవం విషయంలో కూడా అదే పరిస్థితి శక్ కల్పవి తా ఘటముఘటజ్ఞానము ఇది ఉమాణప్రమేయ విభాగము కల్పిత శ్యము కాదు అంటే ఘటము భేదు ప్రమేయము ఘట జ్ఞానము వేరు ప్రమాణము ఘట జ్ఞాన ప్రమాణము ఘటము ప్రమేయము ఈ రెండు విడివిడిగా ఉన్నాయి స్వతంత్రమైన సత్తగా స్వతంత్రంగా నిర్ధారింపబడేవి అని కల్పించుట ఆ విధంగా వ్యాఖ్యానం చేసి జైతాన్ని వినిపభూముట వ్యక్తంభవ కాదు ఘటే పింప్రమాణమితి అనుక్రసంగా ప్రసంగా అర్థత జ్ఞాన యోగం మానవ అవశ్యం కాదు ఇప్పుడు ఘటము ఉన్నది అని అంటున్నారు ఘటం ఉన్నది అన్నమాట అంటే ఘట యథార్థం అనమాట ఉన్నది అన్నమాట ఉన్నది అన్న ప్రమాణమేమి అని అడిగితే ప్రమాణం అంటే జ్ఞానము అని చెప్తావా ఘట జ్ఞానము అని చెప్తావాదలుగుతారు ఘట జ్ఞానం చెప్తారు ఘట జ్ఞా ఘట జ్ఞానం ఎప్పుడైతే చెప్పారో అది ఇంకా ప్రమాణం కాదు ఎందుకంటే అది ఘట సాపేక్షం అయిపోతుంది ఘటన నిర్ధారించబడలేదు ఇంకా ఘటన ఉన్నది ఎల్పిఎల్లా అనుకున్నాం ఇంకా ఘటను నిర్ధారితం కాలేదు ఘటను నిర్ధారితం అది ప్రమాణ కోటిలో పడతుంది దానికి వాస్తవికత లేదు తము ఉన్నది అని ఒక స్టేట్మెంట్ చేశారు అది దాని యొక్క యథార్థతని మనం పరిశీలించడానికి కోరుకున్నాం అది ఎంతవరకు సత్యమో పరిశీలించడానికి కోరుకున్నాం ఏదైనా సరే ఉన్నది అనాలంటే ప్రమాణాన్ని బట్టి ప్రమాణ ప్రమాణైన వస్తు సిద్ధి పదితో ప్రమాణం చేత వస్తు కదా అది ఉన్నది ఎలా నేను చూశాను కవర్ తెలిసింది చూపు ప్రమాణం చూపును బట్టి వస్తువు ప్రమాణం చేత ప్రమేయం నిర్ధారింపబడుతోంది అంతేకా దృష్టి ఓకే ఆ దృష్టితో మీరు సమాధానం చెప్పండి ఘటము ఉన్నది అన్నాను ఎలాగా ఇది ఏది ప్రమాణం ఏది అంటే ప్రమాణం ఏది అంటే జ్ఞానము ప్రమాణం ఎందుకంటే జ్ఞానం ప్రమాణం అయితే జ్ఞానము చేత పటము ఉన్నది అని కూడా నిర్ధారింపబడవచ్చు ఈ ఘటము ఉన్నది అనేది సో ఘటను ఉన్నది అన్నదానికి ప్రమాణం ఏమి అంటే జ్ఞానము సామాన్య జ్ఞానం ప్రమాణం కాదు ఇప్పుడు మీరు తెలియదుగా ఉండాలండి ఘట జ్ఞానం తెలుగుతుందా సామాన్య జ్ఞానం ప్రమాణం కాదు విశేష జ్ఞానమే ప్రమాణం ఇప్పుడు విశేష జ్ఞానము ఘట జ్ఞానం ప్రమాణం అరే ఘటమే నిర్ధారతం కాకుండా ఆ జ్ఞానం ఘటన ముందు ప్రమాణం ఎలా అవుతుంది జ్ఞానం ఉన్నది ఈ ఘటజ్ఞానం యొక్క ప్రమేయమేది ఘటము ప్రమేయం కాబట్టి ఈ ఘట విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఘటము వచ్చింది ఘట రెక్కడి నుంచి వచ్చింది ఘటజ్ఞానం నుంచి వచ్చింది ఈ విధంగా ఘటజ్ఞానము ఘటము అనేది ప్రమాణ ప్రమేయముగా ఘటజ్ఞానం ప్రమాణంగా ఘటం పెళ్ కొడుతుంటారా ఎప్పుడో పెళ్ళి కొడితే పెళ్లి కొడు పెళ్ళి క్యాన్సిల్ అయితే ఇంకా పెళ్లి క్యాన్సిల్ అయిందండి నేను వెళ్ళి పోస్ట్ ఫోన్ అయింద ఇంకా అలా పెళ్ళికూడతని నామాల్లో వెళ్ళారో ఉపయోగిస్తారా లేరు ఆములు కూడా సాపేక్షంగా ఉంది కాబట్టి ఘట జ్ఞానము పరస్పర సాపేక్షంగా ఉంటారు కాబట్టి వాళ్ళిందు స్పష్టమైన స్వతంత్రమైన ప్రమాణ ప్రదేంద విభాగము పోసంతవరకు మనం వ్యాఖ్యానం చేయకుంటాం అక్కడ స్థాయి జాగ్రత్త తర్వాత ఎవరికి వాళ్ళు దాన్ని పరిశీలించి తీసుకోవచ్చు ఆత్మస్వరూపంలో ఘటపకానికి సకల ప్రపంచము అని తెలుసుకోవచ్చు ఇప్పుడు సమయం అంటున్నారు అండి కొంచెం ఇంకో పది నిమిషాలు కొంచెం పదిస్తారా ఇక్కడ ఆశ్రమైతే మరి ఇంటికి వెళ్ళి పొందాలిందని అనుకుంటున్నారు పౌరుస్తారు దళిత రేపు మంది కదా అనుకుంటున్నారు కొంచెం ఐదు పది నిమిషాలున్నా యథా స్వప్నమయోవేవాేష్యాం అండగాం దర్శనాతిరి అసమాన ఘటగ్రాహసప్తమాన పాఠం పరిరక్ష్య దక్షిణాది క్రితం దేశాన్ని చెప్తే నిర్మాధి చేశాస అంటే ఇందుకో శంక ఏంటంటే ఎవరైతే ఘటం అనేది వాస్తవంగా లేదని మీరు పుట్టిపాలిశారు ఘట చిత్తమే ఘటం ఘట భిన్నంగా స్వతంత్రమైన ఘటము లేదు అని మీరు దోషించినాకే అది ఎలా స్వీకారం అవుతుంది ఎందుకంటే ఘటము పుట్టిస్తున్నది అని ఒక జన్మవు మంది ఘటము పండిపోయినది అంటే దర్శించినది అనే ఒక మరణము మనం సో ఘటం అనేది లేకుంటే ఆ ఘటానికి జన్మ మరణాలు ఎక్కడి నుంచి వస్తాయి గడవలేదొకటి ఉండాలి కదండి గడవ లేదు ఉంటే దానికి జన్మ మరణము అనేది సిద్ధిస్తాయి మీరేమో ఘటమే లేకుండా లేదని అంటున్నారే జన్మ వరణాలు ఎక్కడి నుంచి సూచిస్తాయి కానీ జన్మవరణాల అనుభవంలో ఉన్నాయి కదా ఘటము జన్మ మన జన్మ అనుభవంలో ఉన్నాయి కదా కాబట్టి లోకమంతా కూడా జన్మవర్ణంలో అనుభవం ఒకటి కలుగుతుంది కనుక ఆ అనుభవానికి ఆలంబనంగా ఘటమనేది ఒకటి ఉండాలి కనుక ఘటము స్వతంత్రముగా దాగా అని ఆ శక్తి పరిగా ఇప్పుడు స్వప్నంలో ఒకడున్నాడు స్వప్నం ఏదో జీవ స్వప్నంలో ఒక కనబడతాడు వారు పుట్టారు జ కొంతమంది ఆ స్వప్నంలో ఎలాంటి స్వప్నం వస్తుంది ఆ చిత్తము యొక్క సంస్కారానికి ఉంటుంది పిల్లలు పుట్టారు పిల్లా పుట్టాలని వీళ్ళేమో అసమాంహం అలాగే ఆలోచిస్తుంటూ ఉంటారు ఒకప్పుడు ఏమవుతుందంటే అయిపోతారు ఈ కొడుకు కొడుకుపోవడంలో అయితే కొడుకు రోజుల్లో వాళ్ళకి సంతాన గాయాలు వీళ్ళకి వెళ్ళాలి వాళ్ళకేం కంగారు ఉండదు అలా వాళ్ళ దానికి వాళ్ళ బాగా ఉంటారు వీళ్ళకే కండాలి దాంతో వీళ్ళు అదే స్మరించి ఉంటారు మనవాళ్ళు మనవడానికి వాళ్ళు స్మరించిందో ఉంటారు నేను అయితే స్వప్నంలో పెరుగుతుంటాడు ఒక అందరికీ దృష్పం అలాగే కాబట్టి అలా ఇంకోలా స్వప్నమయో జీవన వీడి దంహితుడు లేకపోతే పౌతుడు స్వప్నంలో చూస్తే ఏమంటాయి అలాగే స్వప్నంలో ఏమవుతుంది ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు లోపల మనసు ఉంటారు ఎవరో కష్టపడుతూ ఉంటారు తెలియజే పార్టీకి దేహత్యాగం చేస్తే వాళ్ళకి శుభం దగ్గర శుభం అని అది యథార్థం కాదు యథార్థం కాదు అంత తప్పే లేదు ఎందుకంటే ఆ ధ్యానం చేసిన వాళ్ళకి వాళ్ళకి ఆ పైగా అనుభవం వాళ్ళ అనుభవాలు దుఃఖానుభవం తీసుకుంటే కూడా ప్రభుత్వం అయ్యో అక్కడ కలర్ కొంచుకోవడం జీవి దేహం త్యాగం చేస్తే బాగుంటుంది ఇంకా సమయం బాగా లేదా ఏదో లేదా అని అనిపించారు అప్పుడు నిద్రపోతాం ఆ నిద్రపోయినప్పుడు ఆ వ్యక్తి మార్గించినట్టుగా స్వప్న లోపల జీవన జీవ కాబట్టి ఇప్పుడు ఆ జీవుడు సత్యము ఎందుకని ఇంక ముఖ్యాడు కదా లేదా ఒక్కొక్కరు స్వప్నంలో వాడు పుట్టి ఇంకా స్వప్నం నిలిచి మరియు వాళ్ళు ఇచ్చినట్టు కూడా స్వప్తాలు కావచ్చు ఈ స్వప్నాలకి వ్యవస్థ ఉంది సినిమాల్లో సినిమాల్లో వాళ్ళు పుడతారు పెళ్ళి పెద్దవాడు అవుతారు ఎన్ని కూడా అవుతారు తర్వాత మరణిస్తాడు అలాంటి సినిమాలు ఉంటాయి కాబట్టి జన్మ మరణాలు జన్మ ఉంది కాబట్టి సత్యమనం మరణం ఉంది కాబట్టి సత్యమనం అయితే రెండు కాబట్టి సత్యమనం మాట అదే మాట అవి పోసే ఎందుకంటే స్వప్నమనేది జీవుడు పుడుతున్నాడు దిచ్చుకున్నాడు అలాగే అవి సర్వే జీవా ఈ జీవులందరూ కూడా భవంతి పుట్టుతున్నారు నాభవంతిగా దిక్కుతున్నారు స్వప్నములాగే అంటే అర్థమేంటి ఈ జీవులందరికీ కూడా పుట్టుగా దెట్టుగా అనేది వాస్తవంగా లేదు అర్థమైందండి ఆత్మజ్ఞాని జన్మ వలనలో జన్మవర్ణంలో అతిథి పెద్ద జన్మ అంటే ఒకనొక చలనానికి జన్మ అంటే ఒకనొక చలనం ఒక చలనం ఆ చలనము అది కణము స్థాల్లో మొదలవుతుంది ఒక కణము మరొక కణముతో కలిసి ఏక కణంగా తీసంది అక్కడి నుంచి ఆ చలనం ఆ ఒక ఆ కంబరి అది కణ విభాగంలో అయ్యి ఆ చలనం కనమి కణాలకు దృష్టిని కణాలు మైక్రోస్కోప్ మీద చూస్తే అలా ఫ్రీస్ ఉండవు అలా కదులుతూ ఉంటాయి అంతా చలమనే మైక్రోస్కోప్ మీద చూస్తే అంతా చలమనే ఆ చలమనే అలా చలమం అవుతూ ఉంటుంది ఒక కణం ఇలా ఇలా ఉంది కావాలి కదా ఇలా కదులుతూ ఉంది ఇలా కదులుతూ ఉంది రెండు కణాలు ఉన్నాయి రెండు రెండు హాఫ్ ఫిట్లు ఉండదు ఈ సింగిల్ హాఫ్ ఇలా ఇలా అది సింగిల్ ఇలా ఉంది ఇలా అది రెండు మళ్ళీ హాఫ్కి మమ్మల్ని ఎక్కువ ఆ హాఫ్ సాగి మళ్ళీ మధ్యలో అలా అవచ్చు మళ్ళీ ఇలా అవుతుంది అలా క్షణ విభజన అలా జరిపూ ఉంటుంది చలనం ఆ చలనానికి పది నెలలు జరుగుతుంది ఆ చలనం ఆ చలనం జరిగితే శిశువు జన్మిస్తాడు ఇది ఇంకో చలం ఇప్పుడు జన్మించిన తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు ఇంకో చలణం సో ఈ ఒక విశిష్టమైన చలనానికి పెట్టుకున్న పే జన్మ జన్మ అనేది ఎలా అయితే సినిమా తెరమేగా అదిగో హీరో వచ్చాడు అంటే యొక్క మూమెంట్కి ఆ కాంతియుడు అలా అనిపిస్తుంటారు కాబట్టి ఆ మూమెంట్ ఆగిపోతుంది ఆ చలనం ఆగిపోతుంది ఇంకో చలనం ఆరంభం చలనం ఒక రకాలు ఇంటిగ్రేషన్ డిసింటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ చర్మ ఆరంభం అయితే జన్మ అంటే డిసింటిగ్రేషన్ దేనికి దానికి విడిపోవడం శిథిలం అయిపోవడం అనే చర్మం ఆరంభం దానం పోయిన వెంటనే ఇంకా అది గురుదైపోవడానికి ప్రారంభం అయిపోతుంది మీరు గురించి చేస్తే తొందరగా ముందులవుతుంది మీరు చేయకపోతే ఆలస్యంగా ముందు అవుతుంది ఆలస్యంగా మట్టే ఆ ప్రాసెస్ దిగిలేదు సో ఆ విధమైనటువంటి ప్రాసెస్ దిగిలేనప్పుడు దానికి మృత్యువు ఉంటుంది ఆత్మ చైతన్యం ఉండదు కానీ అటు జన్మ లేదు కాబట్టి జ్ఞాన యొక్క దృష్టిలో వేరీ మొత్తం నథింగ్ జ్ఞాని యొక్క దృష్టిలో ఏది నశించదు జ్ఞాని యొక్క దృష్టిలో సభము కల్పితము సినిమా చూస్తారు సినిమాలో ఒకటి వస్తుంది వచ్చి అరగంట సేపు ఉంటుంది అర్వకపోతుంది అప్పుడు మీరేమంటారు అక్కడ సినిమాలో అది అరగంట సేపు ఉన్నది అని మీరు లభించాలనుకోండి అది యథార్థమా కాదు ఇక్కడ అరగంట సేపు ఉందని మీరు అనుకోవడమే తప్ప అక్కడ అరగంట సేపు ఉండలేదు పోయింది అని నేను అనుకుంటాను ఇది తప్ప అక్కడ యథార్థంగా ఉమ్మది కాదు పోయింది లేదు వాస్తవంలో అక్కడ ఉమ్మది ఈ మార్పులతో చేతులతో అధికంగా టైం లెస్ గా స్పేస్ లెస్ గా చర్మ క్షేమింగ్లెస్ గా వికారము లేకుండగా కేవలం శుద్ధమైన ప్రకాశము మాత్రమే కలదు మనవల విషయంలో కూడా శుద్ధ చైతన్యం తప్ప అక్కడికి ఏమీ లేదు పుట్టుటా మరణము ఇవన్నీ కూడా స్వప్నంలో పుట్టుటా మరణము లే కల్పితము మాత్రము అని మా యాత్ర మా దేశ పరిచ్ఛేదము లేని పరమాత్మయుడు దేశ పరిచ్ఛేదం కాల పరిచ్ఛేదము లేని కాల పరిచ్ఛేదము చలనము వికారము లేని పరమాత్మ చలనము వికారము ఉన్నట్లుగా కనిపి కనిపింపజేసే అవిద్యవే మాయ మాయత లేకపోతే ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నట్లుగా చూపించటమే మాయా కాబట్టి ఆ మాయా ప్రభావం చేత జీవులు పుట్టుతున్నారని నశిస్తున్నారని మనకు అనిపిస్తుంది తప్ప వాస్తవంగా జీవులు కుట్టుటవు లేదు నశించుటం లేదు ఆ శ్లోకం అయితే korso tama damayo yogi vasa tama samaya yogi vicha tama samaya yogi vicha tama di va amisa sve tama di va amisa sve tama bhava vicha tama tama